కీర్తన సంఖ్య రెండు వందల తొంభై ఎనిమిది ఇతడొకడే సర్వేశే స్వరుడు చీతకమలాక్షుడు శ్రీవేంకటేశుడు పరమయోగులకు భావనిదానము అరయనింద్రాదులకైశ్వర్యము గరిమగొల్లె తలకు ఆగిటి సౌఖ్యము చిరులొసేటి శ్రీవేంకటేశుడు కలిగి యశోధకు కన్న కన్నమాణికము తలచిన కరికిని తగు దిక్కు అలద్రౌపదికి ఆపద్బంధుడు చలరేగిన ఈ శ్రీవేంకటేశుడు తగిలినమునులకు తపముల సత్పలము ముగరు వేలు పులకు మూలము ఒగినల మేల్మంగ కొనరిన పతితడు జిగిమిచినయీ శ్రీవేంకటేశుడు